కొత్తగా చెప్పేది కాదండి ఇవి అందులో ఉన్న ఉండనే ఉన్నాయి ఇవి మరుగున నా నా పూర్వీకులు చెప్పనందువల్ల నేను ఇప్పుడు చెప్పవలసిన అవసరం వచ్చింది అని వినయంగా చెప్తున్నాడు నేనేదో నేను గొప్పవాడిని రహస్యాలు మీకు ఎవరికీ తెలియదు నాకే తెలుసు నేను కాబట్టి చెబుతున్నాను అనుకున్న ఆ గ్రంథ యొక్క వినయాన్ని ఇందులో మనం గ్రహించాలి పెద్దలు ఈ రకంగా వెల్లడించి ఉండలేదు కాబట్టి వెల్లడించేవాళ్ళు కనుమరుగైపోయారు కాబట్టి రహస్యాల శిష్యులకు అందకపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి ఇది తెలియకపోవడం వల్ల ప్రియ శిష్యులకే చెప్పాలనే నియమం కలిగిన ఆ గురుకుల ఆశ్రమంలోనే ప్రియ శిష్యులు ఉండేవాళ్ళు ఇప్పుడు శిష్యుల్ని గురువే ఆలయ పట్టుకొని శిష్యుడంటే ఏంటో కూడా చెప్పి శిష్యుడు ఎలా ఉండాలో చెప్పి శ్రద్ధ అంటే ఎలా ఉండాలో చెప్పి మరి శ్రవణ మనని నిధి జ నిధి అవగాహనతో చెయ్యాలి ఎటువంటి ప్రయోజనం కోసం చేయాలి ఆ చేసేటువంటి పద్ధతి ఉపాయం ఏమిటి ఇన్ని రకాలుగా చెప్పి శిష్యు ఒక సామాన్యుణ్ణి నిజమైన శిష్యుడిగా ముందు తయారు చేసిన తర్వాత అప్పుడు ఆ శిష్యు అంతేగాని శిష్యులకి ముందే షరతులు పెడితే అసలు ఈ శిష్యకానికి వచ్చేటువంటి వాళ్ళే కరువైపోయారు అందువల్ల ఈ రోజున మొత్తం సబ్జెక్ట్ అంతా అర్థం కానీ కాకపోని రహస్యాలన్నీ బట్టబయలు చేసి ఉన్నది ఇది అనేటువంటిది బయటపెట్టేటువంటి రోజు కలియుగంలో ఈ కాలంలో వచ్చింది ఈ కాలంలో వచ్చింది కాబట్టి పొందేవాళ్ళు పొందుతారు పొందిన పొందరు కనీసం ఈ సబ్జెక్టు గ్రంథస్థమే ఉంటుంది ఆ గ్రంథం ఇవాళ శ్రీకాంత్ మన శిష్యుడు ప్రియ శిష్యుడు దీన్ని గూగుల్లో వెతికి పట్టుకొని ఈ గురుగారు తన పైపైన చదివి వండి ఎవరు చెప్పండి దీని మనం కనుక చెప్తే బాగుంటుంది అని తన తన టైం కూడా పొద్దున్నపూట ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర దాకా కేటాయించి ఒక్కొక్క కాన్సెప్టు ఆ గంటకి అటు ఇటుగా పూర్తి చేసుకొని ఆ తర్వాత వేరే కాన్సెప్టు మళ్ళీ టైం కోసం కలగాపలగా చేయకుండా విడివిడిగా చిన్న చిన్న గోరుముద్దలుగా అర్థమయ్యేలాగా ఆ రహస్యం అనంగానే అంత సామాన్యంగా అర్థం కాదు కాబట్టి దాన్ని కిందకి దింపి చెప్పి మళ్ళీ పైకి తీసుకెళ్ళి వివరించాల్సిన అవసరం ఉంది ఈ రహస్యాన్ని ఆ ఉన్నతమైన దాన్ని అర్థం కావడానికి కిందకి దింపి అర్థమైన తర్వాత మళ్ళీ క్రమంగా పైకి పైకి తీసుకెళ్ళి అసలైన రహస్యాన్ని అర్థం అర్థమయ్యేలాగా చేయాల్సినటువంటి ఈ నైపుణ్యము యుక్తి గురువుకు ఉండాలి మరి నాకు ఉందో లేదో తెలియదు దీనికోసం ఒక వారం రోజులు ఎక్సర్సైజ్ చేసి మీ అందరికీ దీన్ని ఏదో రక విధంగా ఆ స్థాయి నుంచి కిందకి దింపి చెప్పి అర్థమైన తర్వాత దాన్ని మళ్ళీ పై స్థాయి కూడా తీసుకెళ్ళి అది కూడా అర్థమయ్యేలాగా ఈ గ్రంథంలో నాకు వారు వివరించినంతలో నాకు అర్థమైనంతలో నాకు చేతనైనంతలో నా శక్తి కొలది మీకు అందిస్తానని చెప్పి ఈరోజు ఈ విజ్ఞప్తి అనేటువంటి దాన్ని మనం ముగించాము టైంతో పని లేదు మనకి సుమారుగా గంటకి అటు ఇటు ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుంటాము దాని వరకు వివరించి అక్కడికి ఒక ముగింపు ఎంత టైం అయితే అంత టైంలో దాన్ని ముగించడం జరుగుతుంది అక్కడి నుంచి మననాడు ఇంకొక కాన్సెప్ట్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ గ్రంథాన్ని ఉదయం పూట ఎనిమిదిన్నర మధ్యలో ఒక గంట సేపు కాస్త అటు టైం బౌండ్గా కాకుండా కాన్సెప్ట్ వైజ్గా అవగాహన చేసుకుంటూ మనం తెలుసుకోవడంతో పాటు అనుభవాన్ని కూడా మనం పొందే పద్ధతిలో నడుద్దాం అనేటువంటి సంకల్పంతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది మీ అందరికీ కూడా ఈ గ్రంథకర్త జగద్గురు బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణాచార్యులు గారు చూడాలంటే ఈ పుస్తకంలోనే ఆయన యొక్క ఫోటో ఇవ్వడం జరిగింది వీరికి ధన్యవాదాలు వారి గ్రంథాన్ని మనం సత్సంగంగా మనం చెప్పుకున్నాం ఈరోజు నుంచి హరి ఓం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య శాంతి శాంతి శాంతి